పరమదం జ్ఞానముక్తి న్వన్వాతికం గగనసదృశం తమ సలక్ష్యం ఏకం విమలమలం సర్వీ సాక్షిభూతం భావాతి త్రిగుణరహిత బ్రమవిద్యా సాంప్రదా కృభ్యోస ఋషిభ్యో మహాభ్యో శంకరమధ్యమా అస్మాచార్యపర్యంథేరు పర పరా హరి ఓ శ్రీగరుభ్యో నమీ ముప్పై ఐదవ శ్లోకం చదువుతున్నామండి అహమాకా బహిరంతర్గత అచ్యుత సదావస నిస్సంగో నిర్మల అచల చలహ అనే అంశం గురించి మనం చివరిదాకా మాట్లాడలేము ఆ చలహ అన్న స్థితికి రావాలి అంటే ఈ వర్ష క్రమంలో రావాలన్నమాట ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అంటే సిద్ధాంతం వాళ్ళు ఉంటారు కానీ మాటగా చెప్పటం బోధ అంశం వేరు అలా ఉండటం వేరు అలా ఉండాలి అంటే ఈ శ్లోకాన్ని బాగా అనుభవ నిర్ణయంగా ఉన్నారు అందుకని ఈ శ్లోకం చాలా విలువైందర్వం బహిరంతర్గత అచ్యుత ఇది విచారణ చేశాం కదా సదా సర్వసమసిద్ధ సదా సర్వ సమసిద్ధ అన్ని చోట్ల సముడ సముడై ఉండాలి సర్వసముడై ఉండాలి సర్వసిద్ధుడై ఉండాలి ఆ సర్వన్నది విశేషణ ఉండాలి అన్ని సిద్ధులు పూర్తి చేసిన వాడే ఉండాలి అన్ని సిద్ధులను అధిగమించిన వాడే ఉండాలి అన్ని సిద్ధులతో పని లేని వాడే ఉండాలి సర్వ సమర్థుడై ఉండాలి సర్వ సముడై ఉండాలి సర్వసిద్ధుడై ఉండాలి ఏమీ తెలియని వాళ్ళు వెళ్ళాలి చాలా చాలా ఇప్పుడు వేదాంత జ్ఞానం నేర్చుకునే వాళ్ళందరినీ చూస్తే ఎలా ఉంటుందంటే ఈ మూడు లక్షణాలు వాచాగా వరకు మాత్రమే ఉన్నట్టుగా కనబడతాయి సర్వ సర్వసముడే ఉండాలి సర్వసిద్ధుడై ఉండాలి అధిగమించిన వాడే సదా సర్వ సమసి చాలా సమయం సిద్ధులు ఉదాహరణకు మనం అర్థమయ్యేటట్టుగా మాట్లాడుకుంటే అందరూ ఏవో రకరకాలైన సిద్ధులు చెప్తూ ఉంటారు కాయిక సిద్ధి వాచిక సిద్ధి అట్లాగే ప్రాణిక సిద్ధి మనకి మూడు విధ త్రికరణము మనోవాకాయము వాకు కాయము వాక్శుద్ధి వాక్సిద్ధి